అల్హదల్ వసలా రసూల్బాద్ హదీదు కినాల నుండి అబూ హురను ఉల్లేఖించారు प्रवक्ता सल अलीवसलम इला प्रवचि कुस्ती पट्टिचेवा पराक्रमशाली का बलशाली बहादूर् उर्दू इधेवा अरे इन बहादूर है दूसरे को हराधि इतुड़ चाल बलशाली पराक्रमशाली ఇతడు ఎదుటి వాణ్ణి చిత్తు చేసేశాడు కింద పడేశాడు వీపు తగిలించాడు ఈ విధంగా ఏదైతే అనుకుంటామో అయితే ప్రవక్త సరల్లా ఆలోచన ఏమంటున్నారో గమనించండి కుస్తీ పట్టి ఇతరులను చిత్తు చేసేవాడు బలశాలి పరగ పరాక్రమశాలి బహాదుర్ కాడు కోపం వచ్చినప్పుడు తన్ను తాను అదుపులో పెట్టుకోగలిగేవాడు నిజమైన పరాక్రమశాలి అసలైన పహల్వాన్ ఎవరు కోపం వచ్చినప్పుడు తన కోపాన్ని అదుపులో ఉంచుకునేవాడు అయితే మన యొక్క ఈ అధ్యాయం సబర్ సహనం ఓర్పు గురించి ఉంది ఓర్పు సహనాల గురించి ఉన్నటువంటి ఈ అధ్యాయంలో ఇమాం నవీ రహమతుల్లా అలీ ఈ హదీఫ్ను ఎందుకు ప్రస్తావించారు ఎందుకంటే ఎప్పుడైతే కుస్తీ జరుగుతుందో ఇద్దరు పైల్వాన్లు ఒక స్టేజ్ మీద వచ్చి ఒక మైదానంలో తమ యొక్క ఈ పోరాటం మొదలు పెడతారో ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు ఎదుటి వాడిని పరాజయం పాలు చేసి తాను జయించాలి ఇక నిజంగా అతడు జయించాడంటే గెలుపొందాడంటే चलापेद बहुमानबता असल पहलवा अतु कासल पहन एवर चला कोपमें काबर चाड़ा सहन वह ओपिक वह अल्लाता नाई कोपम वस्ते నన్ను ప్రశ్నిస్తాడు అడుగుతాడు ఒకవేళ ఎవరిపైనైనా ఏదైనా దౌర్జన్యం చేస్తే దాని యొక్క శిక్ష కూడా నేను అనుభవించాల్సి వస్తుంది అన్నటువంటి భయం అంటే ఈ కోపం అతనికి వచ్చినప్పటికీ దానిని అతడు అదుపులో ఉంచుకొని ఆ కోపానికి తగ్గట్టు ఇష్టం ఏమీ చేయకుండా ఓపిక సహనం వహిస్తాడు అంటే ఇక్కడ ఏం తెలిసింది మనకు కోపం వచ్చినప్పుడు కూడా మనిషికి సహనం అవసరం ఉంటుంది అతడు ఒకవేళ అల్లాహతో పుణ్యాన్ని ఆశిస్తూ అక్కడ కూడా సహనం వహించాడు అంటే అతడే అసలైన పహల్వాన్ అతడైన అసలైన పరాక్రమశాలి బలశాలి మరి అతనికి చాలా గొప్ప పుణ్యం ఉంది ఏంటి పుణ్యం తర్వాత హదీతుల్లో వస్తుంది ఇన్షాల్లా అక్కడ మనం విందాము అయితే ముఖ్యంగా ఈ హిర్దీస్ ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏంటి కోపం వచ్చినప్పుడు దానిని మనం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి ఇష్టం వచ్చినట్లు మెదలకూడదు ఏ నాకు కోపం వచ్చింది నేను చేస్తా అని కొందరు తన యొక్క పెద్దిరిగం అనుకుంటారు ఇలా చేయడం వల్ల నేను మొగతనాన్ని ప్రదర్శిస్తున్నాను అని భావిస్తారు తప్పు విషయం ఇక్కడ కూడా సహనం అవసరం మరియు నిజమైన పహల్వాన్ అతడు అని ప్రవక్త తెలిపారు نلوي على حديث وعن سليمان بن سرد رضي الله عنه قال كنت جالسا مع النبي صلى الله عليه وسلم ورجلان يستبان وأحدهما قد احمر وجهه وانتفخت أوداجه فقال رسول الله صلى الله عليه وسلم إني لأعلم كلمة لو قالها لذهب عنه ما يجد لو قال أعوذ بالله من الشيطان الرجيم حضرت హజరత్ సులైమాన్ బిన్ సురద్ అల్లాహు అనుహు ఉల్లేఖించారు నేను ఒకసారి ప్రవక్త సల్లూ అలీ వసం వద్ద కూర్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు పరస్పరం దూషించుకుంటున్నారు అల్లాహువర అలా మనందరినీ ఇలాంటి దూషణాల నుండి తిట్ల నుండి దూరముంచుగాక వారిద్దరిలో ఒకతని ముఖం కోపంతో ఆగ్రహంతో కందిపోయింది ఎర్రగైపోయింది నరాలు ఉబ్బుకొచ్చాయి అది చూసి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ అన్నారు నాకు ఒక సూక్తి తెలుసు ఒక దుహ ఒక కలిమ दा पठिस्ते इतनी कोपम दूरमईपोला शैतान शापग्रस्तुन शैता अल्लाह शरण वेड़त इतनी कोपोद्रेका चलोई आर्वा अतिदेश ప్రవక్త సల్లల్లాహు అలీ ఉసల్లం నిన్ను శాపగ్రస్తుడైన శైతాన్ వారి నుండి అల్లాహర్ను వేడుకోమంటున్నారని చెప్పారు ఇప్పుడు చూడండి నలభై ఐదో అసల్ పహల్వాన్ ఎవరు అన్న విషయం తెలుసుకున్నాము కదా ఈ హదీథులో ప్రవక్త సల్ అల్లాహు వసల్లం కోపం వచ్చిన తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఎలా అయిందో हदीथुआ प्रस्तावन तो प्रवक्त सल अल्ही सलम आपंक दिग्ने की चलानी चूपी मार्गमेंटो अभी मन कोई विषय मन गुर्त हदीस द्वारा मन को अभी बोधपड़ी मन की सदर्भा कोपम व बुद्धिमंत ज्ञाव ग्रह प्रयत्न चेयली आणमे आ समय आ सदर्भं वास्तवा वो व्यक्तपरचना को मन आचरण में तीसराव मं दा मन दिगमचुला दिगमिंगाला మింగి మింగిపోవాలా దాన్ని ఆపుకోవాలా అన్న విషయం గ్రహించాలి ఎందుకంటే సామాన్యంగా శైతాన్ వైపు నుండి కోపం ఉంటుంది కోపం ఎవరి వైపు నుండి ఉంటుంది ఎందుకంటే శైతాన్ ఏం కోరుతాడు మనిషి దుర్మార్గంలో పడాలి మనిషి నష్టంలో పడాలి అల్లాకు దూరమైపోవాలి కొన్ని సందర్భాల్లో కోపం మంచిది అల్లా ఏదైనా హద్దు అల్లా యొక్క ఫర్ద్లో ఏదైనా ఫర్ద్ అల్లాహ విధించినటువంటి ఇంకా వేరే ఏదైనా విషయాలలో ఎవరైనా జోక్యం చేసుకొని అల్లాహకు అల్లాహొక్క ప్రవక్తకు కురాన్ గ్రంథం మరియు కురాన్ వాసులు అలాగే ఇస్లాం ధర్మం పట్ల ఎవరైనా ఏదైనా చెడుగా ప్రవర్తిస్తున్నప్పుడు అక్కడ అల్లా ప్రేమ వ్యక్తి ప్రవక్త యొక్క ప్రేమ గల వ్యక్తి ఇస్లాంను నమ్మే స్వీకరించే వ్యక్తి చల్లారిపోయినట్లుగా ఏమీ చేయకుండా ఉండకూడదు కోపాన్ని ప్రదర్శించాలి కానీ దాన్ని ప్రదర్శించే యొక్క మార్గాలు ఏంటో పురాణ్ హదీతుల ద్వారా తెలుసుకొని ఆ రకంగా ప్రదర్శించాలి అయితే ముఖ్యంగా మనకు ఈ హదీతులో ఏం తెలిసింది మనిషికి చాలా కోపం వచ్చినప్పుడు ముఖం ఎర్రగైపోతుంది నరాలు ఉబ్బిపోతాయి ఆ సందర్భంలో మనిషి ఏదైనా ఒక చెడు మాటకు చెడు ప్రవర్తనకు ఎదుటి ఏదైనా నష్టం చేకూర్చేటువంటి స్థితికి దిగుతాడు ఇదే అది మనకు కనబడింది తిట్టుకుంటున్నారు దూషించుకుంటున్నారు అని తిట్టుకోవడం దూషించుకోవడం ఇది మంచి విషయం కాదు కానీ మనిషి కోపానికి వచ్చినప్పుడు అక్కడ ప్రవక్త ఉన్నాడా ప్రవక్త ఉన్నారా లేక ఎవరైనా మంచివాళ్ళు ఉన్నారా అన్న విషయం ఏది గ్రహించడు అందుకరకు కోపం వచ్చినప్పుడు మనిషి ఏం చేయాలి శైతాన్ బారి నుండి నేను నీ శరణు కోరుతున్నాను ఓ అల్లాహ్ నన్ను శైతాన్ మార్గం నుండి తప్పించు దూరముంచు అని దువా చేసుకోవాలి వేరే కొన్ని హదీఫుల ఆధారంగా ధర్మ పండితులు చెప్పిన విషయం ఏంటంటే అవుద్బిల్లాహిమైన శ్వేతాన్ని రజీం చదవాలి అంతే అంతేకాకుండా నిలబడి ఉన్నప్పుడు కోపం వస్తే కూర్చోవాలి కూర్చున్నప్పుడు కోపం వస్తే పడుకోవాలి అలాగే కోపం ఎక్కువగా వచ్చినప్పుడు మనిషి ఆ ప్రదేశాన్ని ఆ సందర్భాన్ని సిచ్యువేషన్ ను వదులుకొని కొంచెం పక్కకు వెళ్ళిపోవాలి మరియు కోపం వచ్చినప్పుడు మనిషి వదు చేసుకోవాలి మనిషి వదు చేసుకోవాలి ఈ కారణాలు కొన్ని అవలంబిస్తే కోపం అనేది అల్లా యొక్క దయతో తగ్గిపోతుంది వీటికి సంబంధించిన విషయ సంబంధించి ఎన్నో సంఘటనలు ఉన్నాయి ప్రవక్త సలహలం వారి యొక్క సహి హదీతుల్లో కూడా ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఈసా అల్లా దీనికి సంబంధించిన హదీత్ని ఇంకా వస్తూనే ఉంటాయి ముందుకు కూడా అందుకు మనం ఎక్కువ ఇంకా సమయం తీసుకోకుండా ప్రతి హదీత్కు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటున్నాము అయితే ఈ హదీస్ ద్వారా తెలిసిన విషయాలు గుర్తున్నాయి కదా కోపం మనిషికి ఎక్కువగా వచ్చినప్పుడు అవుదు చదవాలి నిలబడి ఉండి కోపం వస్తే కూర్చోవాలి కూర్చుండి కోపం వస్తే పడుకోవాలి కోపం వచ్చిన సందర్భంలో మనిషి ఆ ప్రాంతాన్ని ఆ ప్రదేశాన్ని ఇంట్లో భార్య మధ్యలో గొడవ గొడవ జరిగిందనుకోండి కొంచెం బయటికి వెళ్ళిపోవాలి భర్త ఏదైనా ప్రాంతంలో ఉండి జరిగినప్పుడు అక్కడ నుండి వదిలి వేరే చోటికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనిషి కొంచెం దూరం అయిపోయాడు అంటే కొంచెం కూల్ అయిపోతాడు అలాగే వధువు కూడా చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకోవాలని కాదు కోపం తగ్గడానికి వివిధ మార్గాలు అవలంబించాలి హి నంబర్ నలభై ఏడు వాన్ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఇలా ప్రబోధించారని మహాదేబిని రదియల్లాహు అల్లాహు తాలాను ఉల్లేఖించారు కోపాన్ని ప్రదర్శించే శక్తి సామర్థ్యాలు ఉండి కూడా కోపాన్ని దిగమ్రింగేవాన్ని అల్లాహుతాల ప్రళయ దినాన సృష్టిరాసులందరి ముందుకు పిలిచి అతనితో నీకు ఇష్టమైన హౌరేన్ ను ఎన్నుకో నీకు నచ్చిన హూరెన్ ను ఎంపిక చేసుకో అని అంటాడు హౌరెయిన్ స్వర్గంలో ఉండే అటువంటి కన్యలు కురాన్లో చాలా స్పష్టంగా ఉంది లమిత్ వలాజాన్ वारगमती सुंदर कन् मनिगा जी इंत मु ताकि उदीथु मन को बोधपड़न विषय कसी तीर्चकने शक्ति सामर्थ्या बलाधिकारू अकूल परस्लू అన్నీ ఉండి కూడా కేవలం అల్లాహొక్క ఆజ్ఞ విని ప్రవక్త సల్ల అలైస్లం యొక్క పద్ధతిని అనుసరించి కోపాన్ని దిర్గమింగి ఆగ్రహ వేషాలను అణుచుకొని తన శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ బల ప్రదర్శనకు పూనుకోకుండా సహీనం సహనం వహించే వ్యక్తి ఓపిక వహించే వ్యక్తి అతని యొక్క గొప్పతనం పరలోకంలో అతనికి లభించేటువంటి గొప్ప పుణ్యం గురించి ఈ హతీతిలో చెప్పడం జరిగింది గమనించండి స్వర్గం యొక్క హురీన్ కన్యలు హూర్ ఎయిన్ రెండు పదాలు కలిపి ఇది ఒక పదంగా ఉంది అయితే సుందర కన్యలు స్వర్గంలో ఉండేవారు వారిలో నీకు ఇష్టమున్న వారిని ఎన్నుకో ఎంపిక చేసుకో అని అలా చెబుతాడు సంక్షిప్తంగా మనకు ఈ హది ద్వారా తెలిసిన విషయం ఏంటి ఇహలోకంలో మనకు మనకు కోపం వచ్చింది దానిని మనం ప్రదర్శించే ఇష్టం వచ్చినట్లు చేసే శక్తి ఉండి కూడా అల్లాహ్ కొరకు మనం సహనం వహిస్తే ఇంత గొప్ప పుణ్యం లభిస్తుంది హదీ నంబర్ నలభై ఎనిమిది వానబీ హురేర తరది అల్లాహు అనుహు అన్న రజులన్ కాల్ అలీ నబీ సహు అలీ హజరత్ అబు హురేర రజ్యల్లాహోతలను ఉల్లేఖించారు ఒక వ్యక్తి ప్రవక్త సలల్లాహు అలై వసల్లంను నాకేమైనా ఉపదేశించండి నాకున్న సిహ చెయ్యండి అని కోరాడు అందుకు ప్రవక్త సలహు అలూసలం చెప్పారు కోపగించుకోకు అతడు పలుమార్లు అదే ప్రశ్న వేశాడు అంటే మాటిమాటికి అదే ప్రశ్న అడిగాడు ప్రతిసారి ప్రవక్త సలల్లాహు అలైవల్లం कोपगोक को अनेकीदेश प्रापंच व्यवहार चीटी की माटी की चर्रुर आने की अला हूँ अति क्रम चबड़ मन की कल आग्रह उक्रोश प्रशंसनीयमे इतम कदा अल्लाह हद्द अल्लाक विधुन एवरते अड़ा उलंघिस्ो आंदर्भा कोपी विषय प्रशंसनीय एंकं धर्म पट मभिमा विश्वासा सूचि అడిగిన వ్యక్తి ప్రశ్న అడిగిన వ్యక్తిలో బహుశా కోపం ఎక్కువగా ఉన్నట్టుంది అందుకొరకే ప్రవక్త సల్లల్లాహులేసల్లం నాకు ఏదైనా నసిహత్ చేయండి నాకు ఉపదేశించండి మాటి మాటికి అడుగుతున్నప్పటికీ ప్రవక్త నువ్వు కోపగించుకోకు నువ్వు కోపగించుకోకు అని ఒకే నసిహత్ మాటి మాటికి చేశారు కోపం వల్ల శైతాన్ యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి అందుకొరకే ఇది చాలా చెడ్డ విషయం అందుకొరకు మనకు శైతాన్ నుండి శరణు కూర ఇంతకుముందు కూడా మనకు తెలుపబడింది నేర్పడం జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం మరో గుర్తుంచుకోవాలి కొన్ని సందర్భాల్లో కోపం మంచి విషయం కానీ ఆ కోపాన్ని ప్రదర్శించే వ్యక్తపరిచే యొక్క పద్ధతి ఏమిటో అది కూడా మనం కురాన్ హీర్ ద్వారా తెలుసుకొని అల్లాహకు ఇష్టమైన రీతిలోనే ఆ హద్దులోనే ఉండాలి కొందరు ఏమంటారు ఎక్కడైనా ఏదైనా చెడు జరిగింది వెంటనే ఎదుటి వారిని హత్య చేసేస్తాడు ఏంటంటే నాకు కోపం వచ్చింది కోపంలో కొట్టేశా తప్పు జరిగినందుకు చూసి నీకు కోపం రావడం ఒక రకంగా మంచి విషయం కావచ్చు కానీ దాన్ని ప్రదర్శించే ఒక విధానం ఏదైతే ఉందో అది కూడా అల్లాహకు ఇష్టమైన రీతిలోనే ఉండాలి హదీస్ నంబర్ నలభై తొమ్మిది వానబి హురేరూలు సల్లాహు అలీ వం లాబిల్లా ఎంత మంచి హదీస్ వచ్చిందో గమనించండి అన్ని హదీలు మంచివే కానీ ఒకటి మరొకదానికంటే అబు హురేన ఎల్లాహోతలను ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఇలా ప్రబోధించారు విశ్వాసులైన స్త్రీ పురుషుల ప్రాణానికి ప్రాణానికి సంతానానికి ఇంకా వారి ధన సంపదలకు కూడా కఠిన పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి యదీస్ ద్వారా ఏం తెలుస్తుంది విషయం విశ్వాసుడు పురుషుడైనా కానీ స్త్రీ అయినా గాని స్వయం అతని యొక్క ప్రాణంలో అతని యొక్క సంతానంలో అతని యొక్క ధన సంపదల్లో పరీక్షలు వస్తూనే ఉంటాయి కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి అయితే మనిషి ఒకవేళ సహనం వహించాడు ఓపిక వహించాడు అంటే హత ఎల్ ఈ కష్టాలు ఎప్పటి వరకు అల్లాను కలుసుకునే వరకు అంటే చనిపోయే వరకు ఒకవేళ అతడు నిజమైన సానం వహించాడంటే అల్లాను కలుసుకునే సందర్భంలో అల్లాను కలుసుకున్నప్పుడు వారి కర్మ ఒక్క పాపం కూడా మిగిలి ఉండదు అల్లాహా అంటే ఏం తెలుస్తుంది కష్టాలను మనం అల్లాహ్ కొరకు భరించాము ఇష్టమైన రీతిలో అల్లాహకు ఇష్టమైన రీతిలో మనం సహనం వహించాము అంటే దీని ద్వారా మన పాపాలు తుడుసుకుపోతాయి అల్లా మన యొక్క పాపాలను మన్నించేస్తాడు ఈ హదీస్ ద్వారా మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి ఒకటైతే చాలా స్పష్టంగా ఉంది పాపాలు మన్నించబడతాయి మనకు ఏ కష్టం వచ్చిందా కానీ ఇప్పుడు మన సోదరులు చెప్పారు పాపం పని చేస్తు చేస్తూ ఎలుగు తాకింది అని అది కూడా ఒక రకమైన పరీక్షనే పోతు పోతూ వేలికైనా పోటు రాయదలుగుతుంది మొల్లుగుచ్చుకుంటుంది అది కూడా ఒక పరీక్షనే ఇంతకుముందు కూడా మనం హదీసులో చదివి ఉన్నాము మనిషి ఏదైనా శారీరక అలసట లేదా మానసిక బాధ ఏదైనా టెన్షన్ రంది చింత ఇట్లాంటి ఆలోచన పరమైనటువంటి ఏదైనా బాదలకు గురి అయినా చివరికి ఒక ముల్లు గుచ్చుకున్నా కానీ దాని ద్వారా అల్లా అతని యొక్క పాపాలను మన్నించేస్తాడు అని మనం ఇంతకుముందు హదీస్ చదివి ఉన్నాము అయితే ఇక్కడ కూడా ఇదే గొప్ప విషయం మనకు ఇందులో తెలుపడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతీ సందర్భంలో ఏ చిన్న కష్టం వచ్చినా కానీ కేవలం दादी घनताे मन दृष्टि उड़कूद आ घन आ लाभ पापाल मिंप गई कोपम व दाने मन दिगमते दिगमंगिते हूरे ऐन लड़म या लाभालना न वह इह परालभम का लभिस्थाई अल्लाह इष्ट रीति सहन वह वारीमे आ सहन एपटी కష్టం మొదలైనప్పటి నుండే ఉండాలి కష్టం వచ్చినప్పుడు అంతా ఏడు పబ్బులు శిక్వ షికాయ్ అన్ని రకాల వాదనలు చేసుకొని తర్వాత ఇక ఏం చేద్దాం అని అప్పుడు సబర్ చేయడం ఇది సబర్ యొక్క అసల్ సమయం కాదు ఈ విధంగా అల్లా యొక్క దేవల్లా ఈరోజు నలభై తొమ్మిది హదీస్ వరకు మనం చదివాము హదీస్ నంబర్ యాభై వచ్చే పాఠంలో మనం చదివే ప్రయత్నం చేస్తాము ఆ తర్వాత హదీసులు కూడా అయితే ఈ హదీసులు ఈ రోజులో ప్రత్యేకంగా కోపం ఆగ్రహం గురించి ఒక నాలుగు హదీసులు మనం ముందుకు వాటిని మనం అర్థం చేసుకొని అల్లాకు ఇష్టమైన రీతిలో సబర్ చేసే అటువంటి సద్భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక ఆమెన్ వాఫరుదాహంబిమీన్ అసలం వలైమ్ వరహతూల వ్యూ